కీర్తన ఐదు వందల యాభై ఒకటి దైవామాని వేయిందు దయదలచుటగా తోవనున్న జీవులెట్లు తోసేరు నీ మాయా పాలుచవులందునెల్ల ప్రాణమేమి కిలిచవి బలిమిపులలోనా ప్రాణమే తీపు ఇలా పై పూజ్యులలోన ఇంతులే కడు పూజులు తలచిజీవులు ఎట్టు దాటేరు నీ మాయా తగు చుట్టరి కాలలో ధనమే చుట్టరికము జగతి కట్టని సంసారము వగలైన గుణాలలో వైరమే నిజగుణము గుణము జిగి ప్రాణులేట్లూ గెలిచేరు నీ మాయా తమలో నెవ్వరికైనా తమ జాతి తమ నేర్పు తమకు నెక్కుడై तक्कु ोचू तकनिश्री वेकटेश दासके भ्रमसी नजीवेल्लायर नीमा